ఎన్నడుగలుగు మరి ఈ భాగ్యము సన్నిధాయనితనికి శరణనరే అద చంద్రుడుదయించే నచ్చుతుడు జనియంచే అదన కంసుని జన్మ మస్తమించెను పొదలిరి దివిజులు పులిసిరి రాక్షసులు సదరమి శిశువుకు శరణరే పాండవ కులము హెచ్చే బాలకృష్ణుడిదివచ్చే చండి మూక జల్లన జల్లనవిచ్చే దండి గోకులము నిండే ద్రౌపది తపము వండె చండ ప్రతాపున కిట్టే శరణనరే రేపల్య పుణ్యముశేసె శ్రీవెంకటేశుడు డాసే గోపికల మనసుల కొరత వాసే గోపులధర్మము దక్కే గోవర్ధనగిరినిక్కె చాపల మేటికితని శరణనరే